స్తోత్రం ప్రభా పరిశుద్ర గొప్ప దేవ సర్వశక్తి సంప్రణ మహోనతుడు దేవా కృపాసత్య సంప్రణ జీవం గల తండ్రి నీకే వన్నా లేసా గొప్ప దేవ పరిశుద్ర ఈ గడిచిన కాలమంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకలో నిలబెట్టుకున్నారైన దివరాత్రులు కాచి కాపాడినైనా ఇక దినానికి ప్రభావ నూతనమైన కృపను మాకు అనుగరించిన ప్రభా దాన్ని బట్టి నీకు వన్నలేసాయ్యా నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు స్తోతాలకించుకోవటం సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహాశ్వర్యం నీకే కలుగునుగా కహియా ప్రవ్వా మీటింగ్ అంతట్లో మీరు మహిమనందం ప్రభావ మీకు నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించండి పాటల ధర మహిపందు వాక్యం ధర మాట్లాడాను ప్రభావతి ప్రార్థన మీకు వెనుకల్లో భద్రపరుచుకొని మాకు జవాబు దాయిచ్చాను ప్రభావ ఆటంకాలు కొట్టివేయండి ప్రవ ఆయన ఈ మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి మమ్మల్ని అందరిని ప్రభావ మీకు నింపి మీరే మహిమ నందమని రాణబేడి నడిపించి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రవ్వా ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె నేను నూట్లో పెట్టేస్తున్నా వింటా ఉంటాను లైన్లో ఉంటాను శ్రావణ్ కలపాలనా అదే ప్రే నడుస్తుంది మన నేను నేను నూట్లో ఉంటాను ఒక నూట్లో ఉంటుంది శ్రావణ్ మీరు మనోజ్ బారా మీరు రన్ చేస్తా ఉన్నా శ్రావణ్ పని మీద వింట ఉంటా కానీ రన్ చేయలే సరే సరే పర్లేదు ఆదు ప్రియను విడతీవ ఓ నాగు ప్రియుడా మాదిరిగ జీవి చ మానిటివ ఓ నాగు ప్రియుడా మాదిరిగ జీవి చ మానితివ క్షగుడవనయో దేవు నీత్రిసు నిశ్చయ ముగపుక సొంత పనులకు సాగిపోతి నిశ్చయ ముగొంతి సొంత పనులకు సాగిపోతి నేరు ప్రే ముది ఓ నాదు ప్రియుడా మాదిరిగజీవి సమానివాలువ మూయసు ఏ ప్రభుకే కాళమిల్ల సేవ చేయతు ఎల్ల కజలకు సాక్షమేస్తు వెళ్ళెదన నిలికి తీ ఎల్ల ప్రజలకు సాక్ష ఆది ప్రేమను విదచి పేటివ్రియు మహిరి గది మనుష్య సంగతులనుత మనుషసు నుమనించిమం ఆది ప్రే ఓ నా ప్రియు మాదిరి క్రీస్తుూని సేవయేమి కువను చూచి నీదు నడతను నాదు చుండె ఆది ప్రేమను విడచి పేటివాయుడ మాదిరి గజీ చీదు దీపము కైలలో ఆరిపోవకముందు నెరిగి నేదు ీపముయులలోక ముందరిగి సాధు వై ప్రార్థించు ఏ ఆది ప్రేమతో సేవ జేయము సాధు వై ప్రార్థించు ఏ ఆది ప్రేమతో సేవ జేయము ఆది ప్రేమినచి పేటివా రెగ్యులర్ థ్యాంక్ యూ సార్ చిన్న ప్రార్థన తీసుకుందాం వాస్యంలో నుంచి వెళ్ళకనండి పరిస్థితుడా మహోన్నతుడాలు స్పృతల్ ప్రోగ్రామ్ మీరే మాయమకుండా ఎందుకంటే మాట లో అతిశము గర్వము రాకుండా కఠరీత వాల్సిందిగా మీకు అర్పించుకుంటూ అక్క చెప్పుకుంటూ మమ్మల్ని గర్వించుకుంటూ మిమ్మల్ని పరిస్థితులైన ప్రసిద్ధి నామ ప్రార్థిస్తూ వేసుకుంటున్నాం ఆ పోస్టులో అయిన పౌలు గారు యాకోబుక్ రాకుండా పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు వచ్చినాప్ కాబట్టి మేలైనది చేయనరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగుము చూడండి ఈరోజు దీని టైటిల్ ఏంటంటే మేలు చేయకపోతే పాపం వచ్చుట మేలు చేయకే పాపము కొని తెచ్చుతున్నట మేలు చేయ మెరిగి అలా చేయని వానికి మనము ఈ యొక్క ప్రసిద్ధమైన జీవ గ్రంథం ఈ ప్రసిద్ధ గ్రంథంలో అనేక మార్లు మందిని గమనిస్తూ వచ్చి ఉన్నాం ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు మేలు చేయలేదు అని ఒక మంచి సమ్మరయుడు గుడ్ సమ్మారిట ఏ విధంగా అయితే అతను రోడ్డు మీద లూకస్ వార్త పదో అధ్యాయం ముప్పై నుంచి ముప్పై వరకు గమనిస్తే ఏ విధంగా ఆ యొక్క పొరుగువాడు దీని స్థితిలో వాడిని దోచుకొని అతన్ని ఒక్కసారి చూద్దాము లూకస్ వార్త పదో అధ్యాయము ముప్పై నుంచి ముప్పై వరకు ఎందుకు ఏ చిక్కాను ఒక మనుషుడు ఎరుసలేమున ఎరుకు పట్టణం దిగి వెళ్ళి దొంగల చేత చిక్ దొంగల చేతిలో చిక్కాను వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కుర ప్రాణంతో విడిచిపోయాడు చూడండి ఆ సమయంలో అతన్ని కుర ప్రాణంతో విడిచిపెట్టినప్పుడు ఆ త్రోవలో అప్పుడు ఒక యాద ఆ త్రోవలో వెళ్ళిటించను అతడు అతన్ని చూసి పక్కగా చూడండి అతను దెబ్బలను తగిలి దీన స్థితిలో కొన ప్రాణంతో ప్రాణం ఎక్కడ ఉందంట లాస్ట్ చివరి చివరి క్షణాలలో ఉన్నాడు అతని ప్రాణం పోవడానికి సమీపంగా ఉన్నాడు ఆ దొంగలు ఆ విధంగా దోచుకున్నారు అతన్ని ఆ విధంగా గాయపరుస్తున్నారు అయితే ఆ దారిలో వెళ్తున్న ఒక యాజకుడు అంట మళ్ళీ అతను ఏం చేశాడంటే పక్కకు వెళ్ళిపోయాడు పట్టించుకోలేదు చూసి కూడా చూడనట్టుగా వెళ్లిపోయాడు ఆ లాగున లేవిడ ఒకడు ఆ వచ్చి చూసి పక్కగా వెళ్లిపోయాను చూడని ఇంకొకపోయాడు అయితే ఒక సమరాయుడు ప్రయాణం అయిపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె పోసి అతని గాయములను కట్టి తన వాహం మీద ఎక్కించి ఒక పూట కుల్లవాణి ఇంటికి తీసుకుని పోయి పరామర్శించను మర్నాడు అతడు రెండు దేనారములు తీసి ఆ పూట కుల్లవాణికిచ్చి ఇతని పరా పరామర్శించుము నీవి ఇంకేమైనా నువ్వు ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదేనని అతనితో చెప్పి పోయాను చూడండి ఇతను ఈ మంచి సమరయుడు అని పేరు తెచ్చుకున్నాడు అంటే ఇతను పొరుగువాడు ఇతనికి బంధువు కాదు ఇతనికి స్నేహితుడు కాదు ఇతనికి ముఖపరచేస్తుడు కాదు లేదన్నట్టు కనీసం శత్రువు కూడా కాదు అరే అప్పుడు కొట్టుకుందాం ఇతను నాకు తెలిసిన వాడే అనడానికి కూడా లేదు ఎవరో అతను ఆ దొంగల చేత ఇబ్బంది పడ్డ అతను ఎవరో కాని ఇక్కడ యాకోబు రాసిన పత్రికలేమంటున్నాడు మేలైనది చేయూ ఎరిగి అరే ఈ విధంగా చేసే మేలు ఇది మేలు చేయాలని ఎరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును ఇక్కడ మంచి సమరయుడు ఆ పాపం నుంచి తప్పించుకోగలిగాడు తను అక్కడ లేవ్యుడు యాదస్తుడు ఏం చేశారు పాపం కొని తెచ్చుకున్నారు అది మనకు వాక్యము స్పష్టంగా చెప్తుంది అయితే ముఫై ఆరో వచ్చిన లోలుకపాది ముప్పై దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనో నీకు తోచున్నది అని ఏసువాడుగా చూడండి ఏసుక్రీస్తు మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఎవరైనా పొరుగువాడు ఆ దొంగల చేతిలో తిన్న దెబ్బలు తిన్న అతనికి ఎవరు పొరుగువాడు అతని మీద జాలి పడిన వాడే అనను మేలు చేసిన వాడే అతనికి సహాయం చేసిన అతని పుండ్లకు అతని దెబ్బలకు గాయములకు కట్లు కట్టిన అతనిని వైద్యుని దగ్గరకి తీసుకెళ్లిన అతనికి మేలు చేసి సహాయం చేసిన వాడే అందుకు వేసిన లీవులు వెళ్లి అలాగూ చేయమని అతనితో చెప్పాను చూడండి ఏ రోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు మనం కూడా ఏ విధంగా ఉండాలని అంటే చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం ఈ వింటర్ సీజన్ లో ఆ ఎవరైతే రోడ్డు మీద పడుకుని ఉంటారో వాళ్ళకు బ్లాంకెట్స్ కట్టే వాళ్ళని చూస్తూ ఉంటాం ఎవరైతే దిక్కులు లెక్క ఉంటారో వాళ్ళకు మెడిసిన్ ఇచ్చే వాళ్ళు ఈ యూజ్డ్ క్లోత్స్ మన బట్టలు వాడిన బట్టలు ఇచ్చేవాళ్ళు ఇటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం కానీ మన జీవితంలో ఆ విధంగా ఏమైనా జరిగిందా మేలు చేశామా ఎరిగి మీకు తెలుసు చేయాలని దాన్ని చేశావా ఈరోజు దేవుడు వేసే ప్రశ్న మరి ఎవరు పొరుగువాడంటే పొరుగువాడు ఏమి రాసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు లేదనంటే నేను పొరుగువాడిని వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాను ఇంకా ఇంత చాలు అనే అనే దానికి పోల్చలేము పొరుగువాడు నిజంగా మేలు చేసేవాడుగా ఉంటాడు సహాయం క్రియల రూపంలో ఉంటుంది అదే మారిగా ఆ యొక్క జీవితము లాజరు గారి జీవితంలో చూస్తే ధనవంతుడు సుఖ జీవితముతో అనుభవిస్తూ ఎప్పుడు చూడు అసహ్యుకుంటూ వచ్చాడు లాజర్ ని ఒక పనివాడి చూశాడు అందుకే నరకానికి వెళ్లినప్పుడు ఆ పాతాలానికి వెళ్లినప్పుడు కూడా లాజర్ పంపి నా దగ్గరికి అతను ఒక చుక్క ఏమైనా ఇష్టాడేమో నీళ్లు నా దగ్గరికి పంపి లేకపోతే లాదర్ ని మానదమ్ముల దగ్గరికి పంపి అక్కడ కూడా ఒక పనివాడి లాగానే ట్రీట్ చేశాడు అతను ఉన్న జీవితం ఏ విధంగా గడిపాడో అతని పశ్చాత్తాత్వం లేదు కీడు చేసే వ్యక్తిగా ఉన్నాడు తన కోసమే ఆలోచించుకున్నాడు నేడున్న క్రైస్తవ జీవితంలో స్వనీతి పనులు అంటే సెల్ఫిష్ సెల్ఫిష్ వీళ్ళ గురించి మాత్రమే వీరు ఆలోచించుకుంటారు తన గురించి తన లగ్జరీ గురించి తన తన తన తన అనే దాని మీదనే జీవిస్తుంటారు అయితే ఇక్కడ అనితి అనేది క్రైస్తవ జీవితంలో బహుఘోరమైనదిగా బైబిల్ చూపిస్తుంది అది చివరిగా మనము ఇంకా ఒకహెచ్కేలు ఈ హెచ్కే లు పదహారీద్దాం హెచ్లు పదహారు నలభై తొమ్మిదో వచనంలో మీ చెల్లెలైన సుదోమ చేసిన దోషం మీదనగా దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వమును ఆహార సమృద్ధిమైన సుఖస్థితియు అనున్నదియే అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండాను చూడండి ఈ సుదోమా అనేది ఈ సుధోమ అనే పట్టణము గుమ్మర్ర అనే పట్టణము ఈ ఇవి ఏ విధంగా ఉన్నాయని అంటే భయంకరమైన పాపపు స్థితిలో ఉన్నాయి అవి అందరికి తెలిసినాయి అవి పురుష సంయోగము విరుద్ధమైన కార్యక్రమాలు చేయడము అశ్లీలంగా ఉండడము వారు ఎప్పుడు కామాతురత కలిగి సుఖభోగములను అనుభవించు ఫుల్ ఇక్కడ ఏమంటారు రాస్తుందంటే దానికి దాని కలిగిన గర్వం గర్వము ఆహార సమృద్ధి నిర్విచారమైన సుఖస్థితి అనున్నది అది దీనులకు దరిద్రులకును సహాయం చేయకుండాను చూడండి ఏ విధంగా దీన్ని పోల్చాడనంటే అవి అన్నీ ఉన్నాయి ఓకే అదొక పాపం అయితే దాని జీవితంలో అది దీనులకు దరిద్రులకు సహాయం చేయకుండాను ఇది కూడా రాయింపజేశాడు దేవుడు అక్కడ ఇది కూడా అక్కడ రాయబడి ఉండను అది దీనులకు దరిద్రులకు సహాయము కాబట్టి అది ఇంకా ఒక గొప్ప పాపాన్ని పెంచుకుంటూ వచ్చింది కడుపుకి సమృద్ధిగా దొరుకుతుంది సుఖము అన్ని అనుభవిస్తుంది చేయకూడని పాపాలన్నీ చేస్తూ వస్తుంది కానీ దానికి ఉన్నది కదా కనీసం పొరుగువాడు దీని స్థితిలో ఉన్నాడు అనే విషయం కూడా మర్చి అది దీనులకు దరిద్రులకు సహాయం చేయకుండాను దాంట్లో ఏముందని అంటే ఎక్కువ గర్వము సుదామలో ఉన్న దోషం ఏంటంటే గర్వము అహంభావము అధిక భోజనము సిండిపోతనం బాగురితనం అది పనిచేయదు ఇతరులకు సహాయపడని స్వభావము సెల్ఫీ గా మనం కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి ఇటువంటి జీవితం లేదు కానీ ఒకవేళ ఉన్నదేమో మనం పరీక్షించుకోవాలా కొన్ని చోట్ల మనకు కలిగి ఉండొచ్చు అదే మరిగా చివరిగా చూద్దాం దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలని రెండవ కొరంతీలు పన్నెండో అధ్యాయం చూద్దాము రెండవ కొరంతీలు పన్నెండో అధ్యాయం ఆరు ఏడవ క్షణం అతిశయ పడుతకు నిశ్చయించిన నేను సత్యమే పలుకుదు గనుక అవివేకి కాకపోదు కాని నాయ ఎవడైనా చూసిన దానికన్నా నా వలన వినియోగిన దాని కన్నా నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచుకున్నో అని అతశ్చయించుట మానుకొనిస్తున్నాను నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక నేను అత్యధికంగా హెచ్చరించిపోకుండా నిమిత్తము నన్ను నల్లగొడ్డు తక్కువను యొక్క దూటగా ఉంచబడేను చూడండి ఇక్కడ దీన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని అంటే మనము ఎప్పుడైనా ఒక పది మంది ముందు వాక్యం చెప్పినప్పుడు కానీ లేకపోతే గొప్ప మాటలు వర్ణిస్తున్నప్పుడు గానీ అరే నేను ఒక మంచి అని ఒక అతిశయం ఒక మనకు మనసు తెలియకుండా హెచ్చింపు వస్తుంది దాన్ని దాని నుంచి మనము ఏ విధంగా విడుదల మన పక్కన ఎప్పుడు ఉండేది ఇదే గర్వము ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉంటుంది అది భయంకరమైన శోధన దాంట్లో పడిపోయి కూడా మనం ఏమనుకుంటామంటే నాంత నీతిమంతుడు ఇవ్వడలేడు నేనే మంచిగా ప్రయోజనం ఈ భావనలో కూడా చాలా మంది ప్రయత్నములు ఉంటారు దాని నుంచి మనం దాని నుంచి మనం దేవుని చెప్ప చెప్పుకోవాలి మనం ప్రభు అని నలపడను ఎంత మాత్రం నాకు యోగ్యత లేదు అతిథి నాకు ఇక్కడ ఈ పర్మితి చేసిన ఈ వాక్యాన్ని చెప్పడానికి అనే విధంగా మనల్ని మనం తగ్గించుకోవాలి ఎవరో వింటారు ఈ వేషధారణ ద్వారా గర్వం వస్తుంది మనలో నటి నటన జీవితం ఎప్పుడైతే ఉంటుందో ఒకరి దగ్గర మెప్పు పొందాలా వారికి ఇష్టంగా నేను బోధించాలా వారికి ఇష్టంగా నా నడవడికి ఉండాలా వారికి ఇష్టంగా నేను డ్రెస్అప్ అవ్వాలా ఇటువంటి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళలో తెలియక స్వనీతి పరులు అన్న భావన వస్తుంది కానీ వాళ్ళు అనుకుంటారు నేను తప్ప ఇంకెవరు పోతారు పరులోకానికి నేను తప్ప ఇంక ఎవరున్నారు నీతి అని ఈ భావనలో ఉండి ప్రతి పాపిని చులకనగా చూస్తారు పాపిని కాదు చులకనగా చూడాల్సిందే అతనిలో ఉన్న పాపాన్ని చులకనగా చూడాలి దాన్ని మనం ఆశ్రయించుకోవాలి పాపాన్ని పాపం చేసిన వ్యక్తిని అసహించుకోవద్దు పాపం చేసిన వ్యక్తి ఒక చిన్న పిల్లవాడితో సమానం చిన్న పిల్లవాడు ఏ విధంగా అయితే తెలియక ఎక్కడైతే అతను అశుద్ధము ఏదైతే ఉంటుందో ఏదైతే ముట్టుకోకూడదో దాన్ని ముట్టుకొని వాడు మూతికి ముఖానికి అంతా రాసుకుంటుంటాడు తెలీదు అందుకని ఆ పిల్లోని మనము కొడతామా చిన్నపిల్లవాడిని కొట్టాము అతన్ని ఏమన్నా మనం ఇంకా ఏమన్నా టార్చర్ చేస్తామా చేయము ఏ ఏం చేస్తామా చిన్నపిల్లవాణ్ణి కడుగుతాము శుద్ధి చేస్తాము కాబట్టి మనం కూడా పాపులైన మన సహోదరులను లేకపోతే తక్కువగా ఉన్న వారిని వారిని ప్రేమించాలి వారిని దగ్గరికి తీయాల వారికి సహాయం మేలు చేసే విధంగా ఉండాల అనేక మార్లు మనము ఆర్థిక సహాయాలు లేకపోతే బట్టలు పంచి పెట్టడం భోజనం పెట్టకపోవచ్చు కాని అతనిని బలపరిచేది కూడా గొప్ప సహాయమే అతనికి నేనున్నానని చెప్పడం కూడా గొప్ప అయితే ఈ ఈ యొక్క పన్నెండవ ఆరు ఏడు వచ్చినాల్లో అయితే ఇక్కడ పౌలు గారికి నా ఎందుకు ఎవడైనా చూసిన దానికన్నా నా వలన విని దానికన్నా ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించటం అనుకుని చిన్నాను చూడండి ఎవరైనా చెప్పగలుగుతారా అట్లా నేను మానేస్తా నా దగ్గర మీరు చూసినారు కదా నా శిష్యులైన మీరు శిరీను వెంబడించే మీరు ఈ కార్యాలు ఎన్ని అద్భుతాలు లేకపోతే నా జీవిత నడవడి నా తగ్గింపు అన్ని చూసినారు కదా అవి చూసి అబ్బా పౌలు ఎంత మంచి పెట్టి పావుల్ గారు లాంటి వాళ్ళని నేను చూడలేదు బా ఏసైన తర్వాత ఆయననే ఇంకా నాకు ఎవరు లేదని నన్ను ఎవరన్నా పొగుడతారేమో నాకు భయం అవుతుంది అతిశయించటం మానుకొని చున్నాను నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నెలగొడ్డుటకు శాతాని యొక్క జూటగా ఉంచబడి చూడండి ప్రభుకి కూడా ఇష్టమే పౌలు గారు ఆ విధంగా తగ్గించుకోవడం నువ్వు నేను తగ్గించుకోవడం ప్రభుకి చాలా ఇష్టం మనం మేలు చేసే వారంగా ఉండాలి అంటే తగ్గింపు జీవితంలో ఉండాలి ఈ ఈతను మాత్రము చాలా తగ్గింపులో ఉంటున్నాడు అది మీరు నా దగ్గర చూసిన ఇంకా ఏమన్నా పొగుడతారేమో అని నాకు భయం అవుతుంది ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి కానీ మీరు చెప్పేది తక్కువైనప్పటికీ నేను హెచ్చిపోతానేమో అని నేను అతిశయాన్నే మా అనుకుంటున్నాను నాకు ఒక ముళ్ళు ఆ ముళ్ళు ఆ ప్రభుత్వం నేను చేసినప్పుడు నా కృప నకి చాలను అని అన్నాడు చాలు ఆ తృప్తి నాకు చాలు కానీ నేడు మనం ఒక ముళ్ళకి ఏదైనా ఉందని అంటే అది దేవుడు అనుమతి ఏర్లేదేమో లేకపోతే దాన్ని మనము ఒక ఫిజికల్ లేయర్ లోనే చూసేవాళ్ళం కూడా ఉంటాను దేవుడు కూడా కొన్ని అనుమతులు ఇస్తా ఉంటాడు మనల్ని మార్చడానికి మనం తగ్గింపు రావడానికి వాళ్ళు గారికి ఏ విధంగా అయితే తగ్గింపుచ్చిందో తగ్గ తగ్గించుకుంటున్నాడు ఆ విధంగా నువ్వు నేను తగ్గించుకోవడానికి కూడా ఆ యొక్క ముళ్ళు లాంటి జీవితం మన జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి మనం ఈరోజు నేర్చుకున్నది తెలుసుకున్నది ఏందని అంటే మేలు చేయక పాపము వచ్చట మన జీవితంలో కొత్త పాపాన్ని మనం తీసుకోవద్దు కొత్త పాపాన్ని మనం ఆశ్రయించవద్దు ఒకవేళ మేలు చేయలేక అది జీవితంలో పాపంగా ఉంటుంది కాబట్టి మేలు చేసే వారంగా ఉందాం వీడుని పీడు చేత జయించక వీడు చేసిన వాడిని సహితము మేలు చేత జయించే వారంగా మనము దేవుడి కొద్ది మాటలు జయించి ఉండక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరశుడమ్మ కూడా ఈ సరే మీకు తండ్రి మీ మాటల్ని తండ్రి ప్రభా మీ తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం మాలో స్వనీతి లేకుండా వేసధారణ లేకుండా అదే మారిగా తండ్రి ప్రభా ఇతరులకు సహాయం చేయలేని తండ్రి తిరిగి కూడా నాయన చేయలేకపోతుంటాయి మమ్మల్ని క్షమించి బలపరచండి ప్రభుత్వ మా సహోదరులు తక్కువ స్థాయిలో గానీ పాపం స్థితిలో గానీ ఉంటే వారిని ప్రేమించి క్షమించేవారంలో ఉండేటప్పుడు తండ్రి మా బుద్ధి జ్ఞానంలోని వివేచనలో దయచేయండి నైనా మేము ఒకవేళ మీరు ముళ్ళు అనుగ్రహిస్తే అది మా మేలుకే సహాయం చేయండి ఆ స్థితిలో కూడా మేము మిమ్మల్ని మహిమపరిచే విధంగా ఉండేటట్టు మా సహాయం చేయమని మా తలంపులకు మమ్మల్ని కావేలు కావాలి ఖాయ్ నాకు సహాయం చేస్తున్నందుకు మరొకసారి వండనాలు చెల్లించుకోండి నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని తెచ్చిస్తాయి హలో మనకు బ్రదర్ ఆమె ప్రేర్ చేయండి బ్రదర్ చూద్దాం మీరు చుట్టూ ఫోన్ ఆఫ్ వాట్సాప్ చిన్న ఆదివాని చూడాలి ఫెసిలిటీ తొలగించండి మీరు పరిస్థితుల్లో పరిశుభ్రం ఉండాలా నేసప్రభియ్య రాజకీయ కలికరించండి వాళ్ళు మార్చండి వాళ్ళ ఆత్మ తెలవండి అలా నేసప్రభ వాళ్ళ విభా ప్రస్తుతం రావాలి కావించండి నా దివానికి రాక చూసింది ప్రాంత ప్రాంతంలో సేవ జరగాల గ్రామ ప్రాంతంలో సేవలు జరగల జీవన జీవన చూద్దాం విద్యుత్ లో మార్చిస్తున్న మీ యొక్క తలంపు ఆలోచన ఉంది అలాగే అలాగే తీర్లు దానికీర్త మీరు తరంపు ఇస్త ఆ తరంపు ప్రకారంగా అలాగే అందరు వాడుకొని మన బల్లు వాడుకోండి అలాగే అలాగే ఎంతో మంది కుటుంబం రాలే ఆ కుటుంబ శాంతి జీవించండి వాళ్ళ పనిలో స్టడిగా వాళ్ళ తోరీ కుటుంబ సేవ చేయాలా అలాగే ఆకర్షణ ఉంది ఆ కురుగులు చెప్పాలా అలాగే సినిమా దగ్గర నడిపేయాల మీరు కారం చేయండి మీరు ఆటలు సిద్ధపడుకోండి ఫైతాను ఫ్రీ అలా కాల్చి అది వచ్చిన ఫైతాన్ని మీరు కాల్చేయం ప్రస్తుతం సరే చేస్తారా హలో సరే నేను చేస్తారా మహోన్నత ఈ టైం వంద నెల సూచనలు ప్రభావం వెళ్ళకండి ఈ దినము మా జీవితంలో ప్రవేశ వందండిగా నేడుగా ఉండండి సమాధానం లేకపోయింది ప్రభావం మీ కృతిజ్ఞులుగా తల్లి ప్రభావి చిత్రాన్ని జరిగించి మిమ్మల్ని మైమ్మపరిచే వారంగా మేము విన్నట్టు ఖ్యాన్ చేయండి తల్లి ప్రభానైనా వాక్యానుసారం ఆయన జీవితం గడిపినట్టు మాకు సాయం చేయండి ప్రభావం చివరి దినాలలో ఉండాలి తండ్రి ప్రభానైనా ఈ శరీరాన్ని ఈ ఐక విచారాన్ని ఈ లోకాశిండి ప్రభుత్వ వాటిని విడిచిపెట్టాలి ప్రభు మా బలం శక్తి ప్రభు ఆ విషయంలో తల్లి ప్రభానైనా కేవలం తండ్రి మీకు మాదిరి పడకుండా ఈ మేము జ్యోతుల వల్ల మేము జీవించాలి పిల్లి పిల్లి రెండు పదహారు వల్ల మేము జీవించాలి గొప్ప కార్యాలయం మీరు మహిమ పొందుకోండి ఆ బిడ్డని సంపూర్ణ స్వచ్ఛపరచండి ప్రభు ఆ తోడుగా నీడగా ఉండండి అదే మరిగా మల్కొమ్మ బ్రదర్ ని కూడా శ్రద్ధపరుచండి ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి తండ్రి ప్రతి యొక్క నడి నతి నుండి అరకాలు వరకు ముట్టి స్వచ్ఛపరచండి అదే మరిగా నేను శంకర్ గారిని మీ చేతుల పాప చేసుకుంటున్నాను సంపూర్ణ ఆరోగ్యంతో బలపరచు దయచేయమని మీరు కొను తి అదే మరిగా కోవిడ్ బాధితులను తండ్రి ప్రభావైనా అనాథాలను దిక్కులేని వారిని లిపరేసిన వాళ్ళని ఆ యొక్క వికలాంగులను ఆయన ఎందుకు తండ్రి ప్రభావనైనా వారికి నైనా మంచి స్వస్థతను ప్లస్ వారికి కావలసిన ఆరోగ్యము తండ్రి వారికి కావలసిన రక్షణ ప్రభుత్వం వారికి అనుగ్రహించమని వేడుకొని వస్తున్నాం తోడుగా నెడిగా ఉన్నది బలపరచండి ప్రభావి సహోదరులు స్త్రీలు ఎంతో మంది నాయన సువార్త ప్రకటిస్తూ మారెమ్మలు గ్రామాలలో సంచరిస్తూ ఆర్థిక సమస్యలతో ప్రభాయన అనేక దెబ్బలు గాయాలు తింటూ హతసాక్షులు అవుతున్న వారిని వీరి అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎవరికైతే సువార్త ఇష్టపడుతుందో వారి జీవితంలో రచన దా బలపరచండి ప్రభా ఆయన నేనైతే అల్పుడని ప్రభావ ఆయన దేనికి పనికిరాని ఆయన పాతాల నుంచి వెళ్ళవలసిన వాడిని తండ్రి క్షమించినారు ప్రభా మీరు క్షమించకపోయింటే నాకు ఈరోజు ఈ స్థితి ఉండేది కాదు ప్రభా మీరు ఇచ్చిన రక్షణకాయ వందనాలు ప్రభావరాలు ప్రభావ దీన్ని గట్టిగా పట్టుకోవడానికి నన్ను బలపరచండి ప్రభావ సహాయం చేయండి తండ్రి ప్రభా ఎందుకు పనికిరాని వాడిని ప్రభావించమని వేడుకొని చుట్టా అదే మరిగా టీమ్ ప్రతి సభ్యుడిని బలపరచండి ప్రభా సహాయం చేయండి తండ్రి ఎవరైనా ఒకవేళ ఆత్మయ నేత్రాలు తెలుసుకోలేకపోతే కురిపించండి ఆయన బలపరచండి ముఖ్యంగా నన్ను ఇంకా నా నేత్రాలు నాకు కళ్ళకున్న పొరలు రాల్పలేదు సహాయం బలపరచు గోడల నీడగా ఉండండి ప్రభావ అదేవిధంగా మారడుమిల్లి రంపచూడవారు మరలా వెళ్ళండి కదా అక్కడ గొప్ప కార్యాలయం చేయండి ఆయన వారి జీవితంలో కండి ప్రభావ అద్భుతాలు నేర్పించండి సహాయం చేయండి అక్కడ సహకరించిన కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచండి తల్లి తోడుగా నేడుగా ఉన్నాను నేను ఇచ్చిన అవకాశాన్ని వంద నెల కృతజ్ఞతలు తెలుసు తగ్గించుకుంటూ మిమ్మల్ని నేర్చి మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియకుమారుసిద్ధ నామోస్ అడిగి వేడుకుంటున్నాము తండ్రి హలో డాక్టరేనా హలో రవి బ్రదర్ నేను చేస్తున్నా స్తోత్రం ప్రభావ పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ కృపా కనికరం తండ్రి నీకే శుతులు స్తోత్రం అయిన గొప్ప దేవ నీ గడిచిన కాలాంత ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడైనా ఇక దినానికి ప్రభావ నూతనమైన కృపర కనిగిరించిన నీకు వన్నాలే శ్రీయ నిన్ను శృతించలాగిన నేను గణపరచలాగనిచ్చిన ఇక సమయాన్ని బట్టి నీకు వన్నాను ప్రభా నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు స్తోకాలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహాశ్వర్యం నీకే కలుగునే కాలియ నా దేవ నా ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభానికి వందాలేసయ్య ఓ ప్రభావ మేలు చేయ చేయగలసిన వాడు ఎరిగి ఉండి అది చేయని వారికి పాపం కలిగిన వాక్యం చెప్తుంది ప్రభావ ఏసు ప్రభాన తంది ఏ మంచి సమయాల గురించి ఈ రోజు మీరు మాతో గొప్ప దేవానికి వన్నాాలేసయ్య ఈ లోకంలో ప్రభా ఎంతో మంది ప్రభావన తంది ఆ స్థితిగా ప్రభావాల దొంగల చేత చిక్కబడినారు సంతాన శక్తింతోనే ప్రభావ వాళ్ళు దోచుకుని మీ బిడలంతా ప్రభావ వారి కొర ప్రాణంతో ప్రభావ కొట్టు మాట్లాడుతున్నారు ప్రభావ్వా ఆయన వేసి ప్రభా ఆ ప్రాంతంలో నుంచి ఒక యాజకుడు పోయినాడు పట్టించుకోలేదు ఓ ప్రభావ తండ్రి ఒక లేవిడి పోయినాడు పట్టించుకోలేదు ప్రభా ఈ రోజు పరిస్థితి ఆ రీతిగా మీ బిడ్డలు ఈ రీతిగా నశించిపోతుంది ఎవరు కూడా గ్రహించిన స్థితిలో ఉన్నారు ప్రభావిలు చూసి సోన్నట్టు వెళ్ళిపోతున్నారు ప్రభా ఆయన వాక్యం ఈ రోజు మీరు మాతో మాట్లాడినారు ప్రభా ఒక సమరీ వచ్చి ప్రభా ఆ గాయాలు కట్టినాడు ప్రభా పూటకోల ఇంటి వద్దకు తీసుకెళ్లి వాడికి తగిన ఖర్చు అంటే అతను భరించి ఓ గాయాలు కట్టిన నూనెను ద్రాక్ష రసిచ్చింది ప్రభా ఓ ప్రభావ పరిశుధాత్మ అభిషేకం అనుగరించిన ప్రభావ మీ వాత్యం అనుగరించిన సత్యను బయలుపరిచిన ప్రభావ ఆ మంచి సమరణిని వల్లే ప్రభావందరూ ఉండాలా ప్రభా ఓ దేవా రీతి బొమ్మలు తయారు ఈ లోక ప్రభావ ఎంత భయంకరమైన కాలంలో మేము ఉంటుండగా ప్రభావ ఆయన ఇస్తే ప్రభావ గొప్ప జనం అంతా ప్రభా అని తండ్రి రెండు గుంపుల్లో ప్రభావి ఆ ఒక మూడవ గుంపు పట్టబడింది ప్రభావ సర్పమతీల గుంపులో ఆ గుంపులో నుంచి మేము బయట తీసుకొని రావాల ప్రభ అది కరోనాపానంతో కొట్టుకుంటుంది ప్రభు ఇది క్రైస్త సంఘం బిడ్డ టెచ్చి లాగా అయిపోయింది ప్రభావ ఆయన కనికరించమని ప్రాదిష్టమైన ఓ ప్రభే జాగరూకులు ప్రభావ త్వరగా ప్రభా ఆ స్థితిలో ఉన్న వారందరినీ ప్రభా ఆయన మీకు నూనెను ద్రాక్ష రసమే వాళ్ళు అందించే వారిలాగా ఉండాలా మీ వాక్యాన్ని సత్యాన్ని బోధించే మీ వైపు వాళ్ళు వాళ్ళ గాయాలు కట్టబడాలా ప్రభావ అది ఒక సమరయుడు ద్వారా మీరు ఆ రోజు అది ఉపమాన రీతిగా ఎంతో ఆత్మీయ సత్యం ఉంది ప్రభా ఆ రీతిలో మేము మంచి సమరయులుగా మేము ఉండాలా ఓ ప్రభా జాగరూకులుగా మేము ఉండాలి ప్రభావ మెలుకూగలు మేము అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు మేము రక్షించాలా మీ సంతృప్తిని నడిపించాలా అనే విషయం ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా నీకు అలాంటి విషయాల్లో ప్రభావైనా నిర్లక్ష్యంగా జీవించి మమ్మల్ని క్షమించమని పాటిస్తాం అయినా ఓ ప్రభావ ప్రతి ఒక్కరు మేము మేలు చేయాలా ఆ సమరుడు ఏరీతిగా ప్రభా ఆదరించి ఒక అనుడు ప్రభా తండ్రి మీరంటే తెలీదు అలాంటి వాడికి ప్రభా జ్ఞానమిచ్చి ఓ ప్రభా మీరు అంతగా ప్రభా ప్రేమించి అతను ప్రభా తన ఖర్చు పెట్టుకునే ప్రభా గాయాలు కట్టినడు ప్రభావ కానీ మీ బిడ్డలని చెప్పుకున్న దేవుని బిడలు ప్రభావీలు ఓ ప్రభా యాజకులు ప్రభావ పక్కగా చూసి వెళ్ళిపోయినారు ప్రభా అంత ఎంత ఎంత బాధాకరమైన విషయం ప్రభా కానీ ఈ రోజు జరుగుతుంది ఆ రీతిగానే ఉంది కాబట్టి ప్రభావ మీరు ఒక విషయం మీరు మాకు జ్ఞాపకం చేస్తారు ఓ ప్రభావ్వాతీ అనేక పదవి మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ ఏ రీతిగా సేవ చేయాలా అనేకలు ఎట్లా ఎట్లా వాళ్ళకి ఆదరణకరంగా ఉండాలనే విషయాలు ప్రవ్వ నాది మరోసారి మీరు జ్ఞాపనం చేస్తారు మీకు అన్నాను మా జీతాలు కూడా ప్రభా మంచి సమరగ జీవించాలా అలాంటి సేవ జీవితంలో మేము మంచి సమరే కావలి వాడు అని అర్థం పేరుకు ప్రభా కాబట్టి మేమందరం కావలి వాడిగా ఉండి ప్రవ్వా అందరినీ కావలిగాసే వారిలాగా ఉండాలా మీ లోప మీదకి రాబోయే ఉపద్రవాన్ని మనుషులందరినీ ప్రవ్వ కానీ మీ చెంతకు నడిపించే వారి ఉగ్రత నుంచి తప్పించుకునే వారి మేము ఆరోగ్యంలో ఉండాలా ప్రవ్వా ద్రాక్షరసం ప్రతి ఒక్కరికి అందించాలా అలాంటి సేవా నడిపించండి మా దేవానికి వర్ణాలి సుప్రవ మాలకు దగ్గర మీరు తాకండి ప్రవ్వాడి సంపూ స్వస్థతను గురించండి ఓ ప్రవణాన్ని కాళ్ళలో కీళ్ళలో నరాలు రక్తానికి ప్రోక్షింపజేయండి ప్రతి ఏముకలలో ప్రభావ బ్రెయిన్లో మీ రక్తాన్ని ప్రోక్షింపచేయండి ప్రతి ఆ క్రీస్తు ఆజ్ఞాపిస్తున్నా సంపూ మీద స్వస్థతను ప్రకటిస్తున్నా ఏ దేవాల మీద గొప్ప కార్యం మీరు స్వస్థ పరిచయం అవయవాలు మీరు సంపూ హీలింగ్ గా ఇచ్చేయండి ప్రభావా చెప్తే ప్రభావ అవి తిరిగి ఏసుక్రీస్తానో ప్రతి అవయవాలను మీరు తిరిగి రెస్టర్ కావాలా ఏసుక్రీస్తానలో నీకు ఆజ్ఞాపిస్తున్నాను ప్రభావ మీ వాక్కు పెట్టండి ప్రవా ఎముకల్లో ఆనాడు ఏ హెచ్చుకోండి ప్రభావ ఆయన ఇస్తే ప్రవా ఆ ఎండుకొని ఎంపుల్లో ప్రవతిస్తే వారాలు వచ్చినాయి జీవం వచ్చింది మాంసం వచ్చింది జీవం వచ్చి తిరిగి గొప్ప సైన్యంగా లేచి నిలబడింది ప్రవ ఆయన ఒక వాక్యను బట్టి ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డలు లేవనెత్తండి గొప్ప సైనికులుగా మీరు తయారు చేసి నూతనమైన అభిషేకాన్ని అనుగ్రహించండి తల్లిదండ్రులు మీరు బలపరచండి స్థిరపరచండి ఆదరణ ఇచ్చండి విశ్వాసం ఇంకా తొలిపోకుండా ప్రభావ కృంగిపోకుండా బిడల్ మీరు లేవనెత్తండి బలపరచండి అలాంటి వాళ్ళు ప్రవాణ తను మేము పరమర్శించాల ఆదరించాల ప్ర కలిగించే వారి లాగా నా దేవా ఎంతో భయంకర కాలంలో మేము ప్రభావం ఎట్లా జీవించాలా ఏ రీతిగా మేము ముందుకు పోవాలా సేవలు తండ్రి ఆ రీతిగా మీరు మాతో మాట్లాడుతున్నారు సిద్ధపరుస్తుంది కనుక అన్నాను ప్రభా ఆయన వయసు ప్రభు తండ్రి దశలో కానీ ప్రభే కాంప్రమైజ్ కాకుండా పరిశుద్ధంగా మేము జీవించాలా యథార్థంగా జీవించాలా మరి విశేషంగా ఎక్కువ సమయం ప్రార్థనలో మేము ధ్యానించాలా ప్రభా బహు భయంకరమైన కాలం ప్రభావ ఈ కాలంలో మీరు మమ్మల్ని తప్పిస్తున్నారు మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభా కాబట్టి ఏ రీతిగా ప్రభే ముందుకు వెళ్లి సేవను కొనసాగించుకోవాలో గొప్ప జనాన్ని ఏ రీతి మేము తీసుకుని రావాలో ఆ వ్యాక్సిన్ బారించి పడకుండా మనుషులు ఏ రీతిగా ప్రభుత్వం నడిపించాలో ఈ జ్ఞానం కాలం మీరు నడిపించి మాకు అందరికీ అనుగ్రహించండి దానిలో వచ్చిన ప్రతి గ్రూపుల ప్రతి బ్రదర్స్ కుటుంబాల మీరు దీవించండి నూతనంగా మీరు అభిషేకించండి ఈ సేవలో బలంగా వాడుకునే ప్రభు కుటుంబాలను ప్రతి అవసరం తీర్చిన కుటుంబ చుట్టూ అగ్ని కంచి వెళ్ళి ప్రవా వైరస్ బారిన పడకుండా మీరు కాపాడమని ప్రభుత్వం ఇంకా ఎంతో వాళ్ళ కుటుంబాలు దీవించి ఆశ్రవించండి మీకు నూతనైన అభిషేకం దయచేయం తర్వా ఆయన వస్తున్నారు ప్రవా जनवरी ना प्रवाह प्रां मोसारीगा प्रवाह भी मतलब नप ఏ రీతిగాళ్ళలో మార్గం చూపించి నడిపించండి ప్రతి ఆటంకాలు పుట్టి వేయండి అక్కడ పనిచేస్తున్న ప్రతి చీకటి దురా అందరూ దయ్యాల ప్రతి డి మెన్స్ ఏ స్థానం గర్దిస్తున్న దుష్ట శక్తుల ఆ మనుషుల్ని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టుకోమని అజ్ఞావిస్తున్నా ఏ సీకరిస్తున్నాము నా మీరు అక్కడ అద్భుతాలు జరిగించండి ప్రతి ఒక్కరు దక్షిణ మార్గంలో నడిపించి ప్రతి బిడ్డ ఆకర్షించుకొని అద్భుతాలు జరిగించండి వాక్యం స్థిరపరచండి ప్రవ్ వారి జీవితంలో కార్యశుద్ధి కలిగి చేయండి స్వస్థతలు దాని ప్రవ్వాయి తిరుగులాగని ప్రతి బిడ్డ మీద నడిపించి గ్రూప్ మీరు దీవించి ఆశ్రవదించండి ఓ ప్రవా అక్క ప్రాంతంలో వెళ్తున్నగా అతీమంతా మీరు బలపరిచి నూతనగా అభిషేకించి మీ బలము శక్తిని పొందుకొని పోవాలా దుష్ట శక్తి మేము ప్రవా ఈ యొక్క మహాసంగ్రామం ప్రభా ఈ యుద్ధంలో మేము గెలవాలా ఎందుకంటే యహోవ మా పక్షంగా ఉన్నాడు మాకు విరోధి ఎవడు ప్రభా వాక్యం చెప్తున్నారు ప్రవా మీరు మా పక్షంగా ఉన్నారు ప్రభా యుద్ధం యహోవది అన్నారు ప్రభా ఏసుక్రీస్త ఎక్కడైతే అడుగు పెడతా దుష్ట మనుషులు విడుదల పొందాలి నీ నామానికి మహమ రావాలా అలాంటి సేవా నడిపించమని ఈ దినంతా మీరే మా స్థాయికులు నడిపించి మీకు పరిశుధార్థం దయచేసి మీ దైవీకమైన జ్ఞానం చేత నింపి ప్రతి చోట సాక్షులు పెట్టుకుని సిద్ధపరచుకోమండి ప్రార్థించను ఏసీ గొప్పదేవ మీకు వంద్రభా ఏసీ క్రీస్తు నామం బట్టి ప్రాబ్లం కూడిన ప్రాబ్లం మా మధ్యలో మీరున్నేయా వాక్యం చేత మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా సర్వశక్తి మంత్రుడ సర్వాధికారి జీవం గలదేవా జీవాధిపతి ఏసయా మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభా వేసుకేసు నామం బట్టి ప్రభా అం నిమిత్తం ప్రాధాన్యస్తున్నాం రాజా ఆ బిడ్డను మీకు అపయప్తిన మేసి ప్రభా ఏసుమంలో స్వస్థత కలుగును గాక హలలి రాజా మీకు వందనాలు ప్రభా కల నుండి అరకాయలు వరకు మీరు ముట్టండి ప్రభా ఎండిన ఎంకాలలో జీవం పోసిన మహా గొప్ప దేవుడు ప్రభా మీరు సర్వశక్తి సంపన్నుడు ప్రభా మీరు మీకు వందనాలు ప్రభా ఆ యొక్క ఎన్ని మీరు వాటిని ప్రభా తిరిగి రీస్టోర్ చేయండి ప్రభా ఏస మీరు సహాయం దయచేయండి ప్రభా నర నరాల్లో ప్రభా ఏసు మీరు జరిపించండి రాజా కృపజూయించండి ప్రభా కనికరం చూపించండి ప్రభా దయామయడ్ ప్రభా ఏసా మీకు వందనాలు ప్రభా సహాయం మీరు దయచేయండి ప్రభా పరశుధర గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ ఆకాశాన్ని భూమిని సృజించిన గొప్ప దేవుడు ప్రభా మీకు అసాధ్యమేంది ఏదీ లేదు ప్రభా హ మీరే కార్యం జరిగించండి ప్రభా ఆ బిడ్డ తిరిగి లేవాలా ప్రభా మీ సాక్షి బిడ్డగా నిలబడాలా ప్రభా సహాయం మీరు దయచేయండి ప్రభా ఏసర్వశక్తివంతుడా రాజుల రాజా మీకు వందనాలు ప్రభా మీరాకడాతి త్వరలో ఉంది ప్రభా అనేకులను మేము సిద్ధపరచాలా మేము సిద్ధపడి ఉండాలా ప్రభా అలాంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయండి ప్రభా ఏస మీకెంతో లెక్కలేనని వందనాలు ప్రభా సర్వశక్తి మంతుడా మీకు వందనాల ప్రభా ఈ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తం ప్రారంభిస్తాను ప్రభా వాళ్ళందరి పట్ల కూడా మీరు మీ కృప కనికరం చూపించండి ప్రభా దేవ మోకరించి ప్రచతప పడి దేవ పాప జీవితం నుంచి విడుదల పొంది పరిశుద్ధులుగా మారేలాగునా మీ కృపలో మీ యొక్క సహాయం దయచేయండి ప్రభా మహిమోన్నత దేవ మీరే గొప్ప దేవుడు వాళ్ళు తెలుసుకోవాలా ప్రభా ఆ వైరస్ నుంచి విడుదల పొందాల ప్రభా ప్రచ పడి ఏసయ మీరే గొప్ప దేవుడు అని రాజా తెలుసుకునేసు ప్రభా వాళ్ళ పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవ కొత్త జీవితం స్టార్ట్ చేసేలా ఉన్నాం మీ యొక్క కృపలో సహాయం దయచేయండి ఈసుక్రీస్తు నామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి హలో భాస్కరా హలోవి బ్రీ అన్న ఓకే మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకి అందరికి వైరస్ బాధితులకి మాలక బ్రదర్ కి వాళ్ళ కుటుంబానికి లోకంలో ఉన్న దేవుని పరిశాఖ పరిశుద్ధులకు సదాకాలం తోడైన్ శ్రావణ్ ప్రైజ్ రాడ్ మనోజ్ బ్రదర్ విజయ్ ప్రైజ్ రాడ్ ప్రైజురాదర్దర్ ప్రైజ్లాడ్ బ్రదర్స్ అందరికి ఓకే అన్న ప్రైజ్ రాడ్ అందరికీ